ప్రస్తుతోత్తం ప్రభావ పరిశుధర గొప్ప దేవ మహిమగల రాజా సర్వోన్నత దేవ మీకు వందనాలు ప్రభా యేసుక్రీస్తు నామం బట్టి ఆన్లైన్ ప్రార్థన కూడి ఉన్నాం ప్రభా రాణ బిడ్డలని మీద త్వరగా రప్పించండి దేవ ఓ ప్రభా మీకు ఎంతో వేలాది వందనాలు ప్రభు మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా రాజా దేవ మీ నామం మహిమార్థమై ప్రతి ప్రభు ఆత్మికంగా బలపడల పరిశుగతులకి నడిపింపబడలా మీరు ఆకడ వారికి దేవ తుది శ్వాస వరకు ప్రభా మీ కొరకై ప్రభా యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాం ప్రభా మీ కొరకే జీవించాలా ప్రభావం మీరే సహాయపడండి దేవా మీ కృపలో మీ కనికరంలో దేవ ముందుకు నడిపించి దేవా మీకే మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు నామంలో ప్రారంభించడం తండ్రి ఆమెన్ నేను కోరుకున్నాను కోరుకున్నాను నేను కోరుకున్నాను ఏసయ్యా కావాలని కోరుకున్నాను ఏసయ్యా కావాలని కోరుకున్నాను పడ్డాను నేను ఇష్టపడ్డాను ఇష్టపడ్డాను నేను ఇష్టపడ్డాను ఏసుతో ఉండాలని ఇష్టపడ్డాను నేను ఏసుతో ఉండాలని ఇష్టపడ్డాను స్నేహితుడానా ప్రాణప్రియుడా ఏ సయ్యానా ఏసయ్యా స్నేహితుడానా ప్రాణప్రియుడా ఏసయ్యా యేసయ్యా కొరుకునాను కొరుకునాను కొరుకునాను నిన్ను కొరుకునాను యేసయ్యా కబలని కొరుకునాను నేను యేసయ్యా కబలని కొరుకునాను హృదయం నిండా నీవే యేసు తలంపంతా యేసుతో ఇందయ నింద నివే యేసు తలం పంతానివే యేసు నా ధ్యానమంత నివే యేసు యేసయ్య నా ధ్యానమంత నివే యేసు నీవే కవలని కొరుకున్నా నేను నీవే కావాలని కోరుకున్నాను నీ పాదాలే చాలు రాజా నీ సన్నిధి ఏ నాకు కావాలయ్యా పాదాలే చాలు రాజా నీ సన్నిధియే నాకు కావాలయ్యా నీ నీడ పడినా చాలు దేవా ఎసయ్య నీ నీడ చాలు దేవా నీతో ఉండాలని కోరుకున్నాను నేను నీతో ఉండాలని కోరు స్నేహితుడా నా ప్రాణప్రియుడా ఏ సయ్యా నా ఏ సయ్యా స్నేహితుడా నా ప్రాణప్రియుడా ఏ సయ్యా నా ఏ సయ్యా నేను కోరుకున్నాను కోరుకున్నాను నేను కోరుకున్నా ఏ సయ్యా కావాలని వేలము గీసి కవగని పురుకున్నని అన్నీ నామములకుపైన కలదు ఉన్నతంబగు యేసు నామము అన్నీ నామములకుపైన కలదు ఉన్నతంబగు యేసు నామము యేసు నామములో శక్తి కలదు ओय सलामा नो शक्ति कलदु दोषुलकु शाश्वत मुक्ती कलदु दोषुलकु शाश्वत मुक्ती कलदु पयनुना कंचमन्दुना इंदुना भूलो चमकिता लीदु येना ममन रक्षना లేదు పాపానా లేదు ఏ నానం మమునా రక్షణ లేదు పాపాన్నా ఏసునామము స్మరించగానే మనసుమారి తన మగును ఏసునామము స్మరించగానే మనసుమారి తన మగును లేదవరికి లేదవరికి నాదుని స్మరించి తరిపా నాదు స్మరించి తరి పా పైన ఆకాశం అందునా లేదు ఏనా మమ్మున్న రక్షణ లేదు పాప విమోచనా లేదు పాప విమోచనా థ్యాంక్ యూ అన్న ప్రైజ్లాడన్న అందరికీ ప్రైజ్లా పరశుతుర వాళ్ళు తండ్రి మీకు మొదలన్నైనా ఈ గొప్ప దేవ మీకు ఎక్స్కత ఇక గడిచిన కాలం అంతా కాపాడి ఈ యొక్క సార్య సార్ మొదలంతా నేర్పించుకున్నాను ఎంతో మనం ప్రభా మాత్రం మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి మాలో ఇంకేమన్నా అపవిత్రత తల్మల్ ఎటువంటి తనుమల్ మోసం ఉన్నా మాకు చూపించండి విడిచిపెట్టాలా యథార్థతతో జీవించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు ముఖ్యంగా వివేచిన వరము అన్న వరం గురించి మేము ఆశపడుతున్నాము ధ్యానిస్తున్నాం మాకు అనుగ్రహించండి ప్రతి ఆత్మని వివేచించమని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రభా ఎవరిని మోసపరచకుండా మిమ్మల్ని మీరు చూసుకోండి అని మీరు వాక్యం హెచ్చరించినారు కాబట్టి నేను మేము ఉంటున్న కాలం బహు భయంకరమైన కాలము ఎక్కడ మోసము ఎక్కడ చూసిన అన్యాయము ఎక్కడ చూసిన ప్రభా అక్రమం విస్తరించింది ప్రభా కాబట్టి నేను మేము ఏ రిత్తిగా జీవించాలి ఎట్లా జాగ్రత్తగా జీవించాలి ఎట్లా తప్పించుకోవాలి వీటన్నిటినీ మీకు సన్నిహితంగా ఎట్లా జీవించాలో మాకు మార్గం చూపించి మహి ఉన్నమని ఏ సెక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా తొమ్మిది వరాల గురించి ధ్యానిస్తా అందులో వివేచన వరం అన్న అంశం గురించి మనము కొంత వారం నుంచి ధ్యానిస్తున్నాం ఎట్లా ఇంకొక నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ మేము ఉండం కాబట్టి నెక్స్ట్ సండే మళ్ళా మండే నుంచే సిటీలో ఉంటాం కాబట్టి అంతవరకు మీరు మేనేజ్ చేసుకోవాలా ఈ యొక్క ఇయర్స్ కంటిన్యూ కుటుండ్ భూష ఇవ్వడానికి ఇది లాస్ట్ అవకాశం లాస్ట్ వాక్యం అన్నట్టు కాబట్టి ఉపవరాలు నానా విధములైన అవి దేవుడు తన ఇష్టానుసారంగా మనకి అనుగ్రహిస్తుందనేసి మనకు తెలుసు అవి అందులో ముఖ్యంగా బయలుపరచు వరములు దాని తర్వాత శక్తి వరములు దాని తర్వాత ప్రేరేపణ లేక ప్రోత్సాహ వరములు అని మూడు రకాల వరాల గురించి మనం గానిస్తున్నాం అందులో మొదటిదిగా బయలుపరుచు వరములు ఈ వరాలు దేవుడు అనుగ్రహించినప్పుడు ఒకడు బుద్ధి వాక్యం చెప్పటకు ఒకడు జ్ఞాన వాక్యం చెప్పటకు మరి ఆత్మల వివేచన అన్న వరం దేవుడు అనుగ్రహిస్తాడు అదే రీతిగా శక్తి వరాలకు సంబంధించిన ఒకటేమో విశ్వాసం అది శక్తివరం ఎంతగా విశ్వాసం పొందుకోగలిగితే అంతగా ప్రకృతి సన్నిహితే ఉండగలం ఆయన ప్రేమించేవారు అద్భుతమైన విశ్వాసం కలిగిన వారికి వాక్యమే విశ్వాసం లేకుండా ఎవడులో దేవునికి ఇష్టడుగా ఉండలేని కూడా వాక్యం అని తెలుస్తుంది అదే రీతిగా శక్తి వరాలలో రెండు అదే రీతిగా మూడవది అద్భుత కార్యములు చేయు శక్తికారువ వరం దాని తర్వాత చివరి దాంట్లో ప్రోత్సాహకరమైన వరాలు ప్రేరేపణ వరాలు ఇందులో ప్రవచన వరము నానావిధ భాషలు మాట్లాడే వరము భాషల అర్థము చెప్పు వరము ఈ తర్వాత మనం రాలేదు కానీ ఈరోజు మనిషి ఆత్మ లేక జీవాత్మ నాలుగు రకాల ఆత్మలు ఉన్నాయి మనకు తెలుసు ఏ ఆత్మ ఈ నాలుగు ఆత్మలను వివేచించడం అంటే ఏ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది సైతాన్ నుంచి వచ్చిన ఆత్మ లేని నుంచి వచ్చిన ఆత్మ అనేది మనం వివేచించాలా అలాంటి వ్యక్తిలో దేవుని ఆత్మ ఉందా సైతన్ ఆత్మ ఉందా అని వివేచించకపోతే నువ్వు బలహీనం దానికి బానిసం అయిపోతావు అందుకో ప్రతి ఆత్మని వివేచించాలా ఆ వరం మనకు అవసరం అటు వారికి ఇస్తానని ప్రతిదీ కానీ ఈ వరాలు మటు ప్రతి పెడతా అన్నాడు కాబట్టి దేవుడు తన ఈ వరాలను పంచి పెడతాడు ఎందుకంటే వరం ఫ్రీ ఆయనకి స్పంచి పెడుతుంది వరం కాబట్టి వివచ్చిన వారికి సంబంధించిన ఈ మరికొన్ని విషయాలను ఈరోజు మీద గనించాలనుకుంటున్నాం మొదటిదిగా ఏంటంటే ఈ యొక్క వరాన్ని మనం ఎట్లా పెంపొందించుకోవాలి మన జీవితంలో మనందరికీ కూడా ఈ వరం ఎందుకంటే బైబిల్ వాక్యం ధ్యానించే వాడికి ఇవన్నీ వరాలు వస్తాయి గా మనం అడిగేది కాదు అది ఉదాహరణకి ఇప్పుడు సామెతల గ్రంథంలో చూస్తాం పదిహేడవ అధ్యాయం సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వర్షం జ్ఞానము వివేకము గల వాని ఎదుటనే సో ఎవరికైతే వివేకం ఉంటుందో వాని ఎదుట జ్ఞానం ఉంటుందంట అయితే బుద్ధిహీనుని కన్నులు బూది గ్రంథంలో ఉంటుందంటే వాడు ఎప్పుడు భూమికిందంటే లోకానికి సంబంధించిన వాడు వీడు బుద్ధిహీనుని కన్నులు బూది గ్రంథంలో ఉండును జ్ఞానము వివేకము గల ఎదుటనే ఉన్నది కాబట్టి ఎవడికి వివేకం ఉంటుందో వాడికి జ్ఞానవరముడు ఉంటుందని చెప్పారు జ్ఞానవాక్యముడు ఎవరు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు ఒక కుమారుడు తన తండ్రికి దుఃఖం తెచ్చింది తను కలిన దానికి వాడు బాధ కలగజేయ ఈ యొక్క సామెతల గ్రంథం చూసినప్పుడు ఇవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి మనకు అర్థం కావు ఎప్పుడైతే నీకు ఈ యొక్క వివేక వరం వివేచన అన్న వరం నీకు అనుగ్రహించేటప్పుడు ఇప్పుడు నువ్వు గ్రహించగలవు ఎందుకంటే వివేచన ఉన్నవానికి జ్ఞానం కూడా ఉంటుందంట కాబట్టి ఇది ఆశ్చర్యం ఏంటంటే నాకు జ్ఞానం కావాల స్ట్రగుల్ చేస్తుంటారు కానీ వివేకంగాలని అడగాల సో నాకు వివేక వివేచన వరం అనుగ్రహించడం వాటే ఆటోమేటిక్గా జ్ఞానం ఉంటుందంట జ్ఞానం ఉన్నవానికి ఆటోమేటిక్గా బుద్ధి ఉంటుంది ఎందుకంటే దాన్ని అక్కడే ఉంది చూడండి జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉండదు బుద్ధిహీనుని కన్నులు బుద్ధి గంధములో ఉన్నది అంటే బుద్ధి ఏం చేస్తాడంటే వాడు పైన చూస్తూ ఉంటాడు బుద్ధిహీనుడు కిరింద చూస్తూ ఉంటాడు బుద్ధిమంతుడు పైన చూస్తూ ఉంటాడు అంటే ఆకాశ పరలోకం దేవుని గురించి తలప్పు పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలు ఆసక్తి ఉంటుంది బట్టి ఈ వరం ఉన్న వాడికి జ్ఞానవరం ఉంటుంది బుద్ధివరం ఉంటుంది ఇది ఆశ్చర్యపరం అందుకే సామెతల బృందము పదిహేడు అధ్యాయము ఇరవై నాలుగు అధ్యక్ష వచ్చిన ముప్పో ప్రాముఖ్యం మీ దగ్గర రాసి పెట్టుకోవాలి ఎప్పుడు కళ్ళకి కనిపించేటట్లే మనం ఏం చెప్తున్నానంటే మీరు ఇవన్నీ చదువుతున్నారు కానీ మర్చిపోతున్నారు మర్చిపోతున్నారు కాబట్టి మీకు విశ్వాసం సన్నగిలుతుంది అందుకు కాష్టాలు మీ ప్రాంతంలోకి విజయం రాలేకపోతుంది ఎందుకంటే విశ్వాస సామెత రోగిని స్వస్థ విశ్వాసం ఎట్లా ఎదుగుతుంది ఈ వాక్యాలను భద్రపరచుకుంటుంది అందుకే మనకు చూస్తాం పాత నిబంధన ఈ వాక్యాన్ని కంఠ భూషణంలోగా ధరించుకోమన్నాడు దాని తర్వాత నిదుట పాసికంలో వల్లే కట్టుకోమన్నారు వాక్యాన్ని ఇది నిజంగా భాషగా కట్టుకోవడం కాదు కదా నిజంగా కంఠం ధరించుకోవడం కాదు కదా దండలు వేసుకోవడం కాదు వజ్రాలు హారాలు వేసుకోవడం కాదు కదా ఈ వాక్యాన్ని ధరించాలా అంటే ఎంతగా వీటిని ధ్యానిస్తే కానీ వీళ్ళు వంట పడ్డది ఒక ఎత్తు దాని తర్వాత దాన్ని కదా క్రైస్తవ జీవితంలో ఉన్న బలిని ఇదే విని విని వెళ్ళిపోయినట్టు పాటించకపోతే పనికి రాదన్నట్టు దాని తర్వాత విశ్వాసం ఏమవుతుంది విశ్వాసం అనేది ఒక మోటార్ సైకిల్ ఇంజిన్ లాగా దానికి ఫ్యూయల్ పడుతూనే ఉండాల అంటే పెట్రోల్ పెట్రోల్ డీజిల్ పడుతూనే ఉంటేనే అది ఇంజిన్ బాగా నడుస్తూ ఉంటుంది ఎప్పుడైతే పెట్రోల్ తాగుతూ అది అది స్లో అయిపోతూ ఉంటుంది విశ్వాసం కూడా విశ్వాసం ఎట్లా బలపడతా ఉంటుంది దేవుని వాటిని కంటిన్యూస్ గా వింటా ఉంటేనే బలపడతా ఉంటుంది వినడమే కాదు దాన్ని ధ్యానించి అర్థం చేసుకొని దాన్ని పాటించాల అప్పుడు విశ్వాసము క్రియాల రూపకంగా ఉంటుంది లేకపోతే నీ విశ్వాసము ఒంటిదై ఉండి మృతమైపోను విశ్వాసం అందుకే యశ్ ప్రభు అన్నాడు నేను ఈ లోకంలో తిరిగి భూమి మీద విశ్వాసం కనుగొని నా ఎందుకంటే అది ఒంటిగా ఉండి మృతం దానికి నువ్వు ఫ్యూలింగ్ ఇస్తలే ఫ్యూలింగ్ ఏంటంటే వాక్యమే దేవుని వాక్యం ధ్యానించడం కంటిన్యూస్ గా వాక్యం ధ్యానిస్తానన్న నువ్వు ఎక్కడ నువ్వు లేదని పనిచేస్తే నీ మహిళ అది ఉండాలా అందుకు అది నీ మిదుట మీద ఉండాలన్నాడు లేక నీ మెడ మీద ఉండాలంటే మెడ చెప్పుకుండాలంటాడు ఆ రీతికి ఉన్నప్పుడే ఇవన్నీ నువ్వు చూడండి వివేకము వానికి జ్ఞానం ఉంటుందంట విధి కూడా ఉంటుందంట లేని వానికి ఏమి ఉండవు రెండు వ్యక్తిలో తెలియదు అన్న వానికి ఈ వరం కొరకు మనం ప్రయాసపడాల దేవుని అడగాల ప్రవ్వ ఈ వరం గ్రహించి ప్రవ్వాలి ప్రభుత్వం ముఖ్యంగా నేను గ్రహించిన ఈ విదే కాలం ఏంటంటే నీ సేవ జీవితంలో నువ్వు ఎంతమందితో పెరుగుతూ ఉంటావు ఎంతమంది పాస్టర్లోనే చూసి ఉంటావు కొన్ని వందల మంది పాంటావు ఎవరికి దివాలను ఆ వందలలో నేనైతే చేస్తా ఎవరన్నా పాస్టర్ కనిపిస్తే ఆ పాస్టర్తో నేను ఎక్కువగా అసన్నిహితంగా పెరుగుతాను అని మీకు చూపించినప్పుడు సీక్రెట్ ఏ పాస్టర్ ఏ దేవుని సేవకర్కి ఎటువంటి గిఫ్ట్స్ ఉన్నాయో నువ్వు గ్రహించగలిగి ఆ పాస్టర్ తో పాటు నువ్వు ఎక్కువ కడిపినవనుకో అది నీ మీదకి ఇంపార్ట్ అవుతుంది ఈ సీక్రెట్ ఎవరు చెప్పారు పాస్టర్స్ చెప్పారు చచ్చిన చెప్పారు ఉదాహరణకి ఒక పాస్టర్ సేవలో అనేక మంది ససక పొందుతుంటారు రోగులు గుంటలు లేచి నడుస్తూ ఉంటారు గుంటలు ఉంటారు రకరకాల రోగాలు మనిషి వచ్చి ఆ పాస్టర్ తో నువ్వు బాగా అసోసియేట్ అయినవంటే గిఫ్ట్ వస్తుంది నేను చూసినా చాలా మంది విషయంలో బ్రదర్ దినకరన్ బ్రతుకున్న కాలంలో ఆయనకి ట్రాన్స్లేటర్ ఉండేట వాక్యం తర్జుమా చేసేవాడు అయితే కొంతకాలం బ్రదర్ దినకరణ్ చనిపోయినాక ఈ వాక్యం తర్జుమా చేసే ఆ గిఫ్ట్ వచ్చేసింది వస్తా తల్లి ఆయన కూడా ఎక్కడెక్కడ కడపాల సేవ చేస్తున్న పాప ఆయన చనిపోయాడు చాలా లావుదేమైన వ్యక్తి ఆ గిఫ్ట్ అట్లా ట్రాన్స్ఫర్ అయిపోయింది మనకు తెలుసు ఈ గిఫ్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతే ఏలియా నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇలిషియా నుంచి గేయాజికి పోవాలి కానీ గేయాజిక్ పోలేదు పౌల నుంచి అనేట్లా ట్రాన్స్ఫర్ అయిపోయింది అట్లా గొప్ప గొప్ప దైవజన్మల నుంచి ఆ గిఫ్ట్స్ ట్రాన్స్ఫర్ అయిపోతుంటాయి ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు గిఫ్ట్స్ అవసరం ఈ షర్ని విడిచిపెట్టినాక దేనికి పనికి రావాలి అయ్యేం తీసుకొని పోలేదు కదా ఇక్కడికి బట్ ఈ లోకంలో ఉన్నప్పుడే అంతగా వాళ్ళు గొప్ప గొప్ప దేవుని బిడ్డలి దేవించలేదు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతే అవన్నీ ఇక్కడే పడేసిపోతారు ఇక్కడ వదిలేసిపోతారు అంతే కొద్దిగా కష్టంగా నేను చెప్తూ ఉంటాను గొప్ప బహుమతులు కలిగిన స్థలం ఏదంటే సమాధితో ఉంటుంది చాలా మంది లోకంలో మంచి తెలివి జ్ఞానం నుండి వాడుకోక చచ్చిపోయినారు అక్కడ వదిలేసిపోయినారు ఎవడు ధైర్యంగా పోవాలని లేకుండా సమాధి తోట సమాధి తోట పోవాలంటే ఆశయించుకుంటారు సమాధి తోట పోవాలంటే భయపడతారు కానీ సమాధి తోట పోమని చెప్తలేంటే నేను చెప్పారు ఏంటంటే ఆ పాలని గొప్ప దైవజనుడు వాళ్ళ కాలం విధించుకోకముందు వాళ్ళ దగ్గర పోయి నేర్చుకుంటే నీకు ఆ వరాలు నీ మీదికి ట్రాన్స్ఫర్ ఇది చర్చ చెప్పక ఏం చేశారంటే వీళ్ళు ఉపాస నుండి ఒక జగన్ కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఏడ్చుకుంటా జరులుకుంటా కష్టపడతా శరాన్ని కించపరుచుకుంటూ ఎద్దుగుతా ఉండే ఎదురు చూస్తున్నారు అంత ఎవరు చెప్తున్నారు నేను ఆల్రెడీ ఇచ్చేసిపోయాను అండి ఆ మనుషుల దగ్గర పోయి నేర్చుకొని తీసుకోండి అది మనకు లేదు ఆ మనసు ఈ వరాన్ని మన జీవితంలో పనిచేస్తలేదు ఏడుస్తున్నావు ప్రార్థిస్తున్నావు కానీ మీకు హీలింగ్స్ వస్తలేవు ఈ పుట్టి పిక్కులకి ఆ హీలింగ్ వస్తేనే లేదు నీ జీవితంలో కార్యం జరుగుతలేవు ఎందుకంటే నీకు ఆ మార్గమే తెలకపోయా ఎవరు ఆ మనిషిని వెతుక్కోవాలన్నారు కష్టమే అది కాదు వెతుక్కోవాలా ఆ మనిషికి ఈ వరం ఉందా లేదా పరిశీలించాలా అదే యాక్టివేట్ అవుతుంది నేను నేర్చుకున్న విషయంలో ఉదాహరణకి ఎక్కువ కాలం నేను ఎవరి చర్చలు ఉన్నాను ఇప్పుడు నైన్టీన్ సెవెంటీస్ లో నేను ఏం చేసిన ఫిబ్రవరి లో బ్రదర్ భక్త సింగ్ గారి వాక్యాలు బాగా వినట్టు ఫ్రంట్ రోడ్ల నేర్పించిన ఒక చిన్న పిల్లవాడి కదా దాని తర్వాత యూత్ మీటింగ్స్ యూత్ ఫెలోషిప్ అటెండ్ అయ్యేవాడి ఏమి బ్రదర్స్ అంతా వాక్యం చూపెట్టండి అక్కడంతా వాక్యం ఎక్కువ అది ఇన్ఫ్లుయెన్స్ అయింది నా మీద కంటిన్యూస్ గా దేవుని వాక్యం అక్కడ ధ్యానించేవాడు దాని తర్వాత ఇంకొక స్థలం పైన మార్గం ఫీలింగ్స్ ఇంకో స్థలం పోయినాక గురించి అట్లా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క దశలో ఆ రీతి కలిగే వాటికి నేర్చుకోకపోతే అందులో ఆ వాక్యం చేదగలిగిందండి అయితే ఈరోజు మనం ముఖ్యంగా వివేచన వరం గురించి ధ్యానిస్తున్నప్పుడు ఇంతక చూసినట్లు ఏ రీతిగా దీన్ని మనము కొనసాగించుకోవాలంటే లేక మన జీవితంలో దీన్ని పెంపొందించుకోవాలి ఏ రీతిగా పెంపొందించుకోవాలి ఒకసారి అండి గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయం పదవ వచనం సామ్యతల గ్రంథం తొమ్మిదవ అతని పదవచనం యహోవయందు వయభక్తులు కలిగి ఒకటయే జ్ఞానం మూలం ద ఫియర్ ఆఫ్ ద లాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఇసిడెంట్ అనేది నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ యహోవయందు వయభక్తులు కలిగి ఒకటయే జ్ఞానంలకు మూలం అంటే పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం అంట సీక్రెట్ నీకు వివేచనే వరం ఉందా లేదా అనేదానికి ఇదే ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే యహోమయంలో భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం నాకు మూలము దాని అంటే దేవుడు అంటే భయము వేరే మనలో చూస్తుంటే భయం ఎక్కువ ఉంటుంది భయం అన్న అది మనకి రెండు కలిసి ఉంటుంది అది నీ యొక్క తీర్మానం భయం భక్తుంటే కానీ ప్రధని కష్టపడికి దేవుడు ప్రేమ ఉంటుంది అది మనకి ఎక్కడ కనిపించదు దేవుని ప్రేమిస్తారు కదా మనిషి కనిపిస్తే ప్రేమిస్తారు కానీ కనిపించిన దేవుని ఎట్లా ప్రేమిస్తారు కాబట్టి భయము భక్తి ప్రేమ ఈ మూడు కలిసి ఉంటాయన్నట్టు దేవుని సరిగ్గా వచ్చినప్పుడు మనకి ఎందుకు అవన్నీ చేస్తాము దేవుని సేవ ప్రేమ అది ఎట్లయితే ప్రేమ చూపించడో మనకు ఎట్లయితే ప్రేమ చూపిస్తారు ఎందుకంటే నేను కాబట్టి ఎవరిని వెంబడిస్తామో ఆ గుణగణాలే వస్తారు ఇంతగా కాబట్టి యోగవాయంలో భయభక్తులు కలిగి ఉంటే జ్ఞాన గురువులకు పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వివేచనకు ఆధారం ఆశ్చర్యం దేవుణ్ణి పరిశుద్ధులని ఎందుకు చెప్తానంటే ఆయనలో ఒక్క లోపం కనిపించదు అందుకనే పరిశుద్ధుడు పవిత్రత కనిపించాయి ఒక్క మోసం కనిపించేది దేవుడి గుణగణాలు కాబట్టి ఇవన్నీ ఎట్లా మనము ప్రభుత్వం స్వీకరిస్తున్నామంటే ఆయనలో ఉన్న గుణగణాలను బట్టి గ్రహించగలుగుతున్నావు అలా గుణాన్ని గ్రహించాలంటే నీకు ఈ వరం ఉండాలి కాబట్టి మొదటిదిగా ఈ వరాన్ని నువ్వు కొనసాగించుకోవాలి లేక పెంపొందించుకోవాలా అంటే ఏం చేయాలా దేవునికి సంబంధించిన జ్ఞానం దేవునికి సంబంధించిన జ్ఞానంలో నువ్వు అభివృద్ధి పొందాలా దానికి మొదటి స్టెప్ అన్న విషయానికి ఆఖ్యం అదే రీతిగా కీర్తనల గ్రంథము ముప్పై మూడో అధ్యాయ కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం కీర్తి అధ్యక్ష ముప్పై మూడవ అధ్యాయం ఎనిమిదవ అధ్యయం లోక లోకులందరూ యుహోవయంతో భయభక్తులు నిలిపవాలేను భూలోక నివాసులందరూ ఆయనను వెరవాలేను వెరవడం అంటే ఏం చెప్పాలని చెప్పగలేదండి భయం వెరవ అంటే భయం అని అంటే భయపడాలంటారు మనుషులు జరుగుతుంది లోకలందరూంటే ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ యోగమైందో భయవర్కోవాలని ఇది పాయింట్ దాని తర్వాత భూలోక నివాసులందరూ ఆయన ఊరుకు గడవాలందరూ భయపడాలంటారంటే ఆయన అంటే భయం లేని వారు పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది కదా చివరికి ఆయన లోకంలోకి వస్తేప్పుడు అందరూ గొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారంటే ఎక్కడ పోవాలా ఎక్కడ పోవాలా త్వరగా చచ్చిపోవాలి భయంతో కానీ చావు కూడా వాళ్ళని దూరపరుస్తుంది అంటారు పది అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు వాడుకోలేదు కాబట్టి కాబట్టి ఆయన ఎందు మనం ఎటువంటి గుణగణం కలిగి ఉండాలనేది మొదటి తిమోది రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వర్షంలో మనం చూస్తాం చూడండి మొదటి తిమోది రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వర్షం ఎటువంటి వాడు సకల యుగ యుగములలో యుగములలో సకల యుగములలో రాజయుడి అక్షయుడిను అదృశ్యుడిన అద్వితీయ దేవునికి ఘనతయో మహిమయో యుగయుగములు కలిగిన దాత ఆమె ఆయన ఎట్లా మహిమపరచాలా ఆయనది వైభక్తులు ఎట్లుండాలా అనేది కొన్ని విషయాలు ఏర్పాస్తుంది చూడండి సకల యుగంలో ఉన్నాడు దాన్ని రాజుగారు వేల సంవత్సరాలు అక్షయుడు అదృశ్య అక్షయుడు అంటే ఎవరైనా చెప్పగలరా అక్షయుడు అంటే ఇమ్మార్టల్ అంటే ఆయనకి మరణం లేదు అక్షయుడు అంటే ఇమ్మార్టల్ అదృశ్యుడు అంటే ఇన్విజిబుల్ ఇటర్నల్ కింగ్ ఇమ్మార్టల్ ఇన్విజిబుల్ వైస్ గార్డ్ ఓన్లీ వైస్ గార్డ్ అంటే దాన్ని ఓన్లీ వైస్ గార్డ్ బి ఆనర్ అండ్ గ్లోరీ ఫార్ ఎవర్ అండ్ ఎవర్ ఏ తెలుగులో వేస్తున్న సకల యుగ యుగములలో రాజలుండి అక్షయుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయుగయులు కలుగుతారు ఇది ఎట్లా గ్రహించగలరు నీకు ఆ వారం వెంటనే గ్రహించగల లేకపోతే నిర్లక్ష్యం చేస్తాను ఆయన తరమీకరుంటారు ఆ రీతిగా ఈ లోకం తృంగీకరిస్తున్నారు ఎందుకంటే ఆయన గ్రహించలేకపోయి ఆయన రాష్ట్రపతి కలిగిస్తాం సృష్టిగా తెలిసి కూడా అతన్ని తృంగీకరించింది ఈ లోకం అని మనం కాబట్టి మొదటిదిగా జ్ఞానము జ్ఞానం కోసం మన ప్రయాసం అవసరం దాని తర్వాత వివేచనాత్మకమైన స్ఫూర్తిని మనం కొనసాగించుకోవడం పెంపొందించుకోవడం అంటే వివేకం కలిగిన ఆ యొక్క ఆత్మని మనము పెంపొందించుకోవాలి మన జీవితంలో అన్న విషయాన్ని మనం ఫస్ట్ స్టెప్ అది వివేకాన్ని వివేకం కలిగిన ఆత్మని చుట్టుకోవడము పెంపొందించుకోవడం ఇది బహు ప్రాముఖ్యమైనది అది మనం సులభ జీవితంలో కదా దేవుడు అతనికి దర్శనం ఇచ్చి నీకు ఏం కావాలని కోరుకో అంటే ఆయన ఏమైనా కోరుకోవచ్చు కదా రాజ్యం కావచ్చు బలం కావచ్చు ఏమన్నా కోరుకోవచ్చు కదా అది అడిగింది నాకు జ్ఞానం కావాలి జ్ఞానం అంటే ఏమైనా సాధించుకోవచ్చు ఏదైనా సంపాదించుకోవచ్చు కానీ ఆయన ఎందుకు అడిగిన జ్ఞానం అంటే ప్రజల్ని ఎట్లా నేను యథార్థంగా పరిపాలించాలా వ్యత్యాసాలు లేకుండా ఎట్లా ప్రజల్ని పరిపాలించాలా అందుకు నాకు జ్ఞానం కావాలని అడిగేలేదు కాబట్టి మనము ఎందుకు జ్ఞానం పొందుకుంటున్నాము ఈ యొక్క వివేచన వారిని ఎందుకు పొందుకుంటున్నామంటే ఈ గ్రహిస్తున్నాం ఇద్దరు వ్యక్తుల ఎదురికి వచ్చినప్పుడు వారికి నువ్వు న్యాయం తీర్చాలంటే ఎట్లా తీరుస్తావు న్యాయం నీకు వివేచం అంటే తీరుస్తావు అదే చూస్తున్నాం సొలం జీవితంలో ఇద్దరు స్త్రీలు వచ్చిండ్రు ఇద్దరు స్త్రీలు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నారు న్యాయం మొదటి స్త్రీ ఏమంటుంది నా కుమారుడు మొదటి స్త్రీ తన కుమార్తె కుమారుని పోగొట్టినట్టు మనం చూస్తాం కదా రెండవ స్త్రీ ఏం చెప్తుంది ఆ కుమారుడు బతున్నాడు ఆయన ఏం చేసింది నిద్రలో తను చనిపోయిన తన కుమారుడిని తీసుకొచ్చిన పక్కన పండుగ ఇప్పుడు సలమన్ రాజు ఎట్లా న్యాయం తీర్చాలి అక్కడే ఉంది వివేచన ఎవరు సత్యం పలుకుతున్నారు ఎవరు అబద్ధం పలుకుతున్నారు ఎట్లా తెలుస్తుంది ఆయన తప్పుడు టెస్ట్ ఆయన ఆ లేదనేది అప్పుడు టెస్ట్ అన్నట్టు కాబట్టి ఆయన ఏం చేసిండు సరే సరిద్దరికి పంచి పెడతామని ఆ బిడ్డని సగం రెండు ముక్కలు చేసి ఇద్దరికి పంచి పెట్టమంటే ఒరిజినల్ తల్లి ఏమనేది వద్దు వద్దు ఆ బిడ్డని అతను ఆయనకి ఇచ్చేసాడు ఇప్పుడు చదమ్మని గ్రహించగలిగిండి అసలు నా తల్లి తన బిడ్డ కొరకు ఎంతగా తప్పన పడుతుందని అప్పుడు తన ఆ రెండవ స్త్రీని శిక్షించాడు అది అటువంటి వివేచన వరం పొందగలిగింది పొందుకోగలిగింది కాబట్టి మనం కూడా అటువంటి జ్ఞానాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆయన తృప్యపడము ఆయన అడగాల మనం అడిగినప్పుడు ఆయన తప్పకరిసే గొప్ప దేవుడు అదన కొరకు తన కృతజ్ఞత పూర్వకం మనం ఆయన సరిగ్గా ఉన్నవించుకున్నప్పుడు తప్పకుండా వాటికి ఆయన జవాబిస్తే రెండోదిగా వాక్యాన్ని చదవడం ద్వారా వివేచనాత్మకమైన ఆ ఆత్మని మనం పొందుకోగలము పెంపొందించుకోగలము బాక్యాన్ని దీర్ఘంగా ధ్యానించాలి అయితే దిరదృష్టం ఎందుకంటే మన జీవితంలో హృదయం లేసినప్పటి నుంచి సాయంత్రం వరకు ఈ లోకం తటే చూస్తూ ఉంటాం పరిగెత్తుగా ఉంటుంది ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఎవరెవరితోనో మాట్లాడి అంత ఈ శరీరంగా కలుషితంగా అయిపోయింది ఈ మనుషుల నిలిపిపోయింది బహు దూరంగా దివరా దివరాత్ర్యానించే వాడు జండు ఎందుకు జరిగింది మాత్రం దివరాత్రులు కూడా ధ్యానిస్తారా ఎవరు ధ్యానించారు పానించారు నాకు తెలుసు అంటే ఎప్పుడు ఎప్పుడు దేవుని ఒక వాక్యము ఈ హృదయంలో ఉండాలా అన్న విషయాన్ని ఎవరు వేసుకుంటా ఉండాలి ధ్యానించడం అదే ఇప్పుడు మనం చూస్తే జ్ఞానం సెలవు అటువంటి జ్ఞానం ఇచ్చేది దేవుడు నాకు గుడి బాగా ఎవరు నాకు ఇంకోవాలి దాని అని అడుగుతూ ఉంటారు సో ఆ రీతిగాంభాస్తా ఉంటారు నువ్వు ఎక్కడ డ్రైవింగ్ చేసుకుంటా పోతున్నా ఫస్ట్ అది సంభాషిస్తూ ఉంటారు దేవునితో సంభాషిస్తూ ఉండాలి అక్కడ చూసుకోవాలి నాకు కావాలి నాకు కావాలి లోకస్తు కళ్ళు తీసుకొని పరిగెత్తుతూ ఉంటాడు మనం అట్లాగా కళ్ళు మూసుకొని వెతుకుతూ ఉంటాం వాటికి అది తొరికినాక మనం పరిగెత్తు కాబట్టి వాటిని చదవడం వల్ల మొదటిది దాని ధ్యానం అడగల మనం వివేచరించుకోవాలి అది చిన్నాక దాన్ని వాడుకోవాలా ఏ వరమైన అంతే కదా అనేసి స్టీరింగ్ చేయమన్నాడు ఒక కప్పులో కాఫీ పోసి చికెన్ ఎట్లా తిప్పుతారో అట్లా తిప్పాలనుంది మీకు ఇచ్చిన వరాన్ని వాడాలి లేకపోతే గిఫ్ట్ లాగా ర్యాపర్ చుట్టేసి మధ్య కింద పెట్టడం కాదు దాన్ని వాడాలన్న దాన్ని అది బలపడతూ అదే రీతిగా రెండవ స్టెప్ వాక్యాన్ని చదవడం వల్ల వివేచనాత్మకమైన ఆ యొక్క స్ఫూర్తిని మనం పొందుకోవడం వల్ల లేక ఆత్మని పొందుకోవడం స్టెప్ ఏంటంటే చెడు నుంచి దూరంగా ఉండడం వివేచించేవాడు ఉదాహరణకి బీలాం జీవితం చేస్తుంది గొప్ప ప్రవక్త కానీ దురదృష్టం ఏది ఆయనకు తెలుసు విశాల్పదని శపించలేని దిశ కానీ ఆ యొక్క రాజు బలవంతం చేయడం వల్ల శప్పించలేకపోతాడు ఎనిమిది సార్లు క్షిపించలేకపోయినా నోట్లకే ఆటోమేటిక్ గా ఆశీర్వచనాలే వస్తున్నాయి కాబట్టి ఆయనకు తెలుసు నేను శపించలేని కాబట్టి ఆయన ఏం చేశాడు ఒక చెడు కణం పిచ్చింది రాజు విశాఖలు వాళ్ళంత వాళ్ళ మీదకి శాపం వచ్చేలాగానే నేను ఒక ఐడియా ఇస్తాను అంటే ఈయన వివేచన ఏమని చెప్పి పోగొట్టుకుంటే కదా గాడిద మాట్లాడింది గాడిద ఎప్పుడు నన్ను మాట్లాడతా మనిషితో గొప్ప సేవకుడు జీవ అరే గాడిద మాట్లాడడం మీద నాతోనే పోగొట్టుకుండి వివేచన ఎప్పుడైతే చెడుతనాన్ని వెంబడించిందో వివేచన పోగొట్టుకుండి కాబట్టి చెడుని మనం విడిచిపెట్టాలా అంటే అవినీతి క్రియలు ఈ లోకాతీతమైన క్రియలు ఈ లోకంతో సమాధాన పడిన క్రియలు ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసులకు పోతే సమాధానం పడుతాము ఉద్యోగాలకు పోతే ఎక్కడ పోయినా సమాధాన పడిపోతుంటాం ఎందుకంటే ఆ క్షణం బతకాల కానీ ఈ లోకంతో స్నేహం దైవంతో వైరవాన్ని తెలిసి కూడా అదే రీతిగా జీవిస్తారు కష్టము ఈ లోకంలో బతకడం కానీ రంగుకి సమస్తం సాధ్యం ఏం పదిస్తానడం మూడు పొట్ల పోజింపజేస్తున్నాడు మంచిగా అరగమిస్తున్నాడు ఆశి కాపాడుతూ నడిపిస్తున్నాడు కానీ మనం మనకు దీన్ని బాగా పాటించాలి చెడుతనం నుంచి బహు దూరంగా ఉండాలి కరమైనది నీ యొక్క చెడు క్లీన్ ఉండాలి అప్పుడు ఏమంటే వివేచన నీళ్ళ వివేచనాలు మరీ విశేషంగా పెంపొందించబడతాయి తర్వాత మనం చూస్తాం నీ తలంపులన్నింటిలో యోహోవాకే చోట ఏమైంది కదా మూడు నాలుగవ స్టెప్ అయింది నాలుగవ స్టెప్ ఏంటంటే ప్రతి ఆలోచనను ఆయనకు సమర్పించాలి దాని ద్వారా వివేచందాత్మ నీకు అనుగ్రహించబడుతుంటుంది దాన్ని మీరు కొనసాగించుకోవాలి ప్రతి ఆలోచన ఎందుకంటే ఇక్కడ రెండవ కొరితులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ కొరతులు రాసిన పత్రిక పది ఐదవ అధ్యాయం పదవ అధ్యాయం ఐదవ వచ్చింది కొరితులు రాసిన పత్రిక మొదటి పత్రిక పదవ అధ్యాయం రెండవ అధ్యాయం రెండవ కొరితలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చింది ఏమిటంటే వీ డెమాలిష్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎవ్రీ ప్రొఫెషనల్ దట్ సెట్స్ ఇట్సెల్ఫ్ అగేన్స్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ And అండ్ వీల్ టేక్ క్యాప్ ఎవ్రీ థాట్ మేక్ ఇట్ వేరియట్ క్రైస్ట్ చేయట్లేదు సార్ అంటే రెండో కరుద్ రాసిన పత్రిక పదవ అధ్యాయము ఐదో వచ్చిన మేము వితర్కములను వచ్చేసి పదం వితర్కములను దేవుని మరిచిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకము పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మేము వితర్కములను దేవుడి గొడిచిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోస్తున్నాం తర్వాత ప్రతి ఆలోచనను ప్రతి ఆలోచనను మేము వితర్కములను దేవుడికి వచ్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపెట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ చేయ సిద్ధపడి ఉన్నాం కాబట్టి ఇక్కడ బహు కష్టం లాంగ్వేజ్ కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఆలోచనని దేవునికి సమర్పిస్తున్నాం ఈ లోకంలో వచ్చే ప్రతి ఆలోచన అప్పుడు ఏమవుతుంది అది దేవునికి సమర్థమైతే నిలబడుతుంది లేకుంటే పరిగెత్తిపోతుంది ఆలోచన కాబట్టి ఇటు ఆలోచనలు మన సొంత కాలం తొలగించి ఆయనకి దురబడి వితర్కములను దేవుడికి వచ్చిన జ్ఞానంలో అడగించి ప్రతి ఆటంకంలో పడద్రోగాలి ప్రతి ఆలోచనను తీసుకున్నట్లు చేయాలంట ప్రతి ఆలోచన ఇక్కడే ఉంది క్రైస్తవ జీవితం నిజంగా దేవుని విమరించిన నీ ఆలోచన దేవుడు సమర్పించి కొన్ని కొన్నిసార్లు ఈ లోకపు ఆలోచనలు పరిగెత్తిస్తున్నట్లయితే మీకు అంత నష్టమైనట్లుగా పోగొట్టుకున్నట్లు ప్రతి ఆలోచన ప్రభుత్వ సమర్పించాలి అప్పుడు ఆయన చేసుకుంటున్న ఆలోచన సంగతి దాన్ని ఎట్లా నిర్వర్తించాలన్నది అది ఈ జీవితంలో సభమైదా లేదా అని ఆయన తీర్వలచినట్టు కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా ఈ నాలుగవ స్టెప్ ని పాటించగలిగితే వివేచనాత్మ దీని పెంపొందించబడతాం చివరిగా క్రైస్తు ప్రేమలో జీవించడం ద్వారా వివేచనాత్మ కొనసాగిస్తూ ఉంటే ఉంది జీవితంలో అది చివరికి స్టెప్గా దాని తే వాకింగ్ బుగించేస్తాం ఆయన ప్రేమ ఎటువంటి ఆయన ప్రేమలో స్వేచ్ఛ ఉంది కాబట్టి అటువంటి స్వేచ్ఛ కలిగిన ఏమంటాం ఫ్రీ విల్ అంటారు కదా ఫ్రీ విల్ అంట స్వేచ్ఛ అటువంటి స్వేచ్ఛ కలిగిన జీవితం ప్రభులో మనకు ఉంది కాబట్టి క్రీస్తులోనే ఆ ప్రేమను మన చూస్తూ పొందు కొనసాగాల అన్న విషయాన్ని అది జ్ఞాపకం ఇస్తున్నారు తెలుసు రాష్ట్రపతి రెడ్డి సార్ మనం ఒకసారి చూడండి రెండు రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన దాంతో నేను ఒక వాక్యాన్ని ఇచ్చేస్తాను రెండు రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక విధిలోంటే ఎందుకు క్రైస్తవులు అంటే ఆ సరైన అంటే ఎందుకు వ్యతిరేక నిలకస్తులు వాడు నీతి న్యాయాన్ని అనుసరిస్తాడు ఈ లోకం అనుసరించి కాబట్టి వాడంటే కష్టం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు చూడండి ఇది నువ్వు పరీక్షించాలంట ప్రతి టెస్ట్ చేయాలా నువ్వు రీసెర్చ్ చేయాలా ఇది దేవుడి చిత్తమా కాదా దేవుని చిత్తం ఏదో ప్రతి దశలో నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నువ్వు తలపెట్టిన ప్రతి కార్యంలో దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకోవాలంట మీరు ఈ లోక మర్యాదని ఈ లోకంలో ఉండే విధానాలు ఆచిన ఏవి కూడా పాటించద్దు ఇవన్నీ దృష్టి నుంచి కుట్టినటువంటి వాక్యం దేవుడి నుంచి కలిగినేగా వీలోక మర్యాద దృష్టి నుంచి పుట్టాయి కాబట్టి వాటిని అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిన్నవేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి చేసులోవే కాదు నువ్వు కూడా రూపాంతరం పొందాలని చెప్తుంది అంటే మహిమ శరీరం పొందుకోవాలి కూడా ఆయన మహిమలో నువ్వు అడుగు పెట్టాలా ఆ రీతి ఉంటే రూపాంతరం పొందగలేవు లేకపోతే దేవుని చిత్తం మీద పరీక్షించకపోతే దాన్ని ఎప్పుడు గ్రహించలేవు దాని తర్వాత నువ్వు నూతనంగా మారవు దాని తర్వాత నీకు రూపాంతరం అనుకుంటాను వాటి ఎంత ప్రాధాన్యత దేవుని మీద నిన్ను రూపాంతరం పొందనేకుండా అడ్డగేస్తుంది ఈ వరం లేకపోవడం క్రైస్తవులు ఎందుకు పట్టబడతారు తండ్రి తినడము కష్టాలు పాల్గొనడము బాధల్లో పేదరికంలో ఎందుకు జీవిస్తుంటే దేవుని చిత్తాన్ని వాళ్ళు పరీక్షించకపోవడం వల్ల ఇక్కడ ఇష్టం దొంగలెక్క నిండిపోతున్నారు ప్రభులో అభివృద్ధి పొందలేకపోతున్నారు ఆయన ప్రేమలో నువ్వు సంపూర్ణంగా ముందుకు కొనసాగలిగితే ఈ విజయనవరము నేను అనుగడుపులను నడిపిస్తావట ఎట్లా తప్పించుకోవాల ఆపదలను గ్రహించి పసిగట్టి ఎట్లా తప్పించుకోవాలి నీ వచ్చే వ్యక్తి ప్రభు వలన వచ్చేలా కాదా వాడికి అంతరంగంలో ఏముందో నువ్వు గ్రహించగలవా అది వివేచన వరం వాళ్ళ మంచి ఆత్మ ఉందా దుష్ట ఆత్మ ఉందా ఎట్లా గ్రహించగలం మోసపోయినాక కాదు కదా మోసపోక ముందు గ్రహించాలి కాబట్టి అటువంటి వార ప్రభుత్వం అనుగ్రహించుకోండి పరశుద్ధిలో దేవ మీకు నల్లైనా వివేచన వారిని ఎట్లా మేము కొనసాగించుకోవాలి మీరు మాకు చూపించినారు మొదటిదిగా జ్ఞానం కోసం ప్రయాసపడమన్నారు జ్ఞానాన్ని వెతకడంలో తను మళ్ళీ వివేచనాత్మ మీరు మాకు అనుగ్రహిస్తున్నారు వాక్యని చదనం ద్వారా వివేచన ఆత్మ మాలో పెంపొందించుకుంటా మనుషులుగా చూపించినారు మూడవదిగా బ్రహ్మా చెడుతనం నుండి దూరంగా ఉండడం వల్ల వివేచన వరాన్ని మేము కొనసాగించుకోవచ్చు పెంపొందించుకోవచ్చు అన్నారు ప్రతి ఆలోచనను మీ తలంపులకు మా తలంపులన్నింటినీ మీ తలంపులకు మేము చోటించలాగా సంపూర్ణంగా సమర్పించుకునేలాగా అన్నారు చివరిదిగా మీ అందు స్వేచ్ఛతో కలిగి కలిసి కలిగిన వరమై ఈ వాక్యం పెట్టిన వాళ్ళకి పరిశుద్ధ ప్రేమాల దేవాని కొంద్రభా కృతజ్ఞతలు సర్వశక్తిమంత సర్వాధికారి నీకే వందనాలు ప్రభా వీలాది భూతలతో కూడిన మా హోన గొప్ప దేవా నీకేస్తూ ఉన్న తండ్రి దేవాయస్రభ మరియు వాక్యం చిత్తప్రభా మాట్లాడిన విధానం బట్టి నీకు లెక్కలను బంధనాలి ప్రభా దేవాస ప్రభావ మరి ఎవరి డే యొక్క జ్ఞానం మేము పొందుకోవాలంటే ప్రభావ మరి మాకున్న ప్రతి తలంపులన్నిటిని కదించి కొట్టి వేసే ప్రభావ నీ యొక్క తలంపుల చిత్ర ప్రభా మమ్మల్ని నడిపించి మరి ప్రార్థిస్తాం తండ్రి దేవాయచప్రభ ప్రతి వాక్యాన్ని కూడా ప్రభావ మేము ఎవ్రీథింగ్ కూడా ప్రభా ఈచ్ వర్డర్ ప్రభా మేము బాగా ధ్యానించాలి ప్రభ అప్పుడైతే ని ప్రభా ప్రతిదీ మేము తెలుసుకోగలుగుతాం ప్రభా దేవాయ ప్రభా అవన్నీ తెలుసుకోవాలంటే ప్రభా నీ యొక్క ప్రభా మేము ఇవన్నీ తెలుసుకోగలుగుతాం తండ్రి దేవాయత్స మరి మీద మాకు సాయపడమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయత్స ప్రభా ప్రభా ఏసా మరి నీ అందు ప్రభావ మేము ఎవరిడే ప్రభా భయభక్తితో మేము ఎదగాల ప్రభా ఆ విధంగా మేము నడుచుకోవాలి లోబడి జీవించాల దేవాయచ ప్రభా విదేత కలిగి మేము నడుచుకోవాలి తండ్రి దేవాయచ ప్రభా ఎవ్రీథింగ్ ప్రభా మరి నీ యొక్క నీకే హ్యాండ్ ఓవర్ చేస్తున్న ప్రభా మరి మమ్మల్ని గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసారి నీకే స్థూతం నీకే ఉన్నాడు తండ్రి దేవాయచ ప్రభావ మరి లాస్ట్ డేస్ ఎస్ల ప్రభా ఎక్కడ చూసినా కానీ ప్రభా ఆక్రమించేత నిండిపోయింది కాబట్టి ప్రభా దేవాయ ప్రభా మీరు మమ్మల్ని తప్పించి మమ్మల్ని గైడ్ చేసే ప్రభా నీ మమ్మల్ని భద్రపరచుకొని దేవాయచ ప్రభావ ప్రతిదీ మాకు బలపరుస్తున్నారు ప్రభా దాన్ని బట్టి నీకు లెక్కలేని వంధనాలు మీరే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాబ ప్రతి ఆత్మని మేము వివేచించాలి అని అంటే ప్రభా నీ యొక్క వాక్యంలో ప్రభా ఎవ్రీంగ్ ప్రభా పర్ఫెక్ట్ గా తెలియజేయబడతాం ప్రభా ప్రభావ మాకు వివేక జ్ఞానం దయచేయమని ప్రార్థిష్టం తండ్రి ఏసా నీకేస్తాం నీకేమన్నా తండ్రి దేవాయప్రభ ఎంత మంది బ్రదర్స్ అయితే ప్రభా ఆ యొక్క ట్రైబల్ ఏరియా కి సువాత ప్రా చెయ్యడానికి వెళ్తున్నారు ప్రభా వారికి అందరికి నీ యొక్క ప్రొటెక్షన్ దైత్యం ప్రభా మీ యొక్క దూతల్ని కాపాడాలని దైత్యం ప్రభా దేవా ప్రభా వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో కూడా ప్రభా సమాధానం అక్కడ అడుగు పెట్టిన కూడా ప్రభా ఏ చుకృష్ణ నామంలో దురాత్మలు పారిపోవాల్సిందే తండ్రి దేవాయజ్ ప్రభ అక్కడ ఉన్న ప్రతి మనిషిని మారుమే రక్షణకి రావాల్సిందే ప్రభా దేవాజ ప్రభ మరి అన్న వాళ్ళ ప్రభా ఎంత మందికి అయితే ప్రభా సువాత ఆత్మ రక్షణకి రావాల్సిందే ప్రభా ఏసం యొక్క ఆత్మకళని జరిగించండి దేవని యొక్క ప్రొటెక్షన్ ప్రతి బిడ్డకి మీరు దయచేయం ప్రభా అక్కడ ప్రభా వాళ్ళు వెళ్లి స్వార్థ ప్రకాటన చేసినప్పుడు ప్రభావ అద్భుత రాజ్యాలు జరిగించండి ప్రభా నీ నామానికి మేమ తెచ్చుకోవడం ప్రభావ అలాగే తండ్రి మరియు చేసిన వాళ్ళు కూడా ప్రభావారికి దొరకలే ప్రభావ వారు కూడా సమాధానం కలిగి నడుచుకునే ఒక సహాయపడడం అని ప్రార్థిస్తుంది దేవాలయ ప్రభా ఎలా వెళ్ళే యొక్క దూతాన్ని కాపదలుగా దయచేసి నీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయండి వారి కుటుంబాలను కూడా మీరు కాపాడండి రక్షించండి ప్రభావ దేవాయత్తు ప్రభావ వారి ఇంటి చుట్టూ ప్రభాస్ ఫ్రెన్సింగ్ వాల్ వేసి పెట్టమని ప్రార్థిస్తాం తండ్రి దివనీ కేస్తాం నీకు తండ్రి దివని రాకడే ఎంత త్వరలో ఉంది కాబట్టి ప్రభా ఈ యొక్క పనులు మేము నిఘ్న తండ్రి దేవాయత్స ప్రభావ ప్రతి వారికి నీ సత్యాన్ని మేము ప్రకటింప మేము వెలిగింపబడాలి అనేకలు వెలిగించాల కాబట్టి ప్రభా ఫస్ట్ ప్రభా మేము పర్ఫెక్ట్ గా జీవించలేక మీరు మాకు సహాయపడ నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయత్స మరి వాక్యం చేత మీరు ప్రభా మేము వివేకంతో ప్రభా జ్ఞానం కలిగి ఉండాల ప్రభా అలాంటి పరిశుద్ధ ఆత్మశక్తి నడిపింపు మాకు దయచేయండి ప్రభా గొప్ప రాజా గొప్ప తండ్రి ఏసూ ప్రభా మీకే వందనాలు ప్రభా ఏస మీకు ప్రభా భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానం నకి మూలం ప్రభావ కాబట్టి మేము భయభక్తులు కలిగి ఉండాలా ఎవ్రీడే ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించాలా ప్రభావం ఉదయవా ధ్యానించి వాటిని మా జీవితంలో అవలంబించుకోవాలా ప్రభావం ముందుకు నడిపింపబడాలా ఈ లోకానికి ఒక వెలుగులాగా కనిపించి అనేకులకి ప్రభా యొక్క వెలుగుని ప్రకాశింపజేసి వాళ్ళందరినీ కూడా ఆ వెలుగులోకి నడిపించాలా ప్రభావం అలాంటిది దేవ నడిపింపు మాకు దయచేయండి మీ ఆత్మ నడిపింపు చేతనే ప్రభా అది సాధ్యం ప్రభావం జ్ఞాన వాక్యాలను మేము ధ్యానించాలా ప్రభ వరాలని ఫలాలని ప్రభావం మేము సమృద్ధిగా పొందుకోవాలా ప్రభ ఇతరులకు ప్రకటించాలా వాళ్ళు కూడా ప్రభా యొక్క అనుభవంలోకి సహాయపడండి దేవుడు ఉపయోగించండి ప్రభ ఎంతో పరిశుద్ధంగా ఉంటే కానీ ఎంతో ప్రభా సమయం కేటాయిస్తే కానీ ఎంతో ప్రార్థనలు ఎంతో మోకరింపు ఉంటే కానీ ప్రభ ఇవి రావడం అసాధ్యం ప్రభా కాబట్టి మీ ఆశ పుట్టించండి ప్రేమ చూపించండి దర్శనరీతిగా మాట్లాడండి ప్రభ దేవ అంత్యకాలం ప్రభావం సిద్ధపడి ఉండాలా సిద్ధపరచాలా మీ నామం వాడుకోమని ప్రార్థన చేసిన పరిశుద్ధేవ ఏ సేవ నాయన రక్షక మేమందరము మధ్యాహ్న సమయం నందు కూడుకొని ప్రే చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనాలుసా అవునే సేవ మేమైతే వివేచన జ్ఞానం కలిగి ముందు కొనసాగాలి సయా మాకు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి సే ప్రభు నాయన రక్షక మేము మా లైఫ్ లో అన్నిటికన్నా మీ నామామే ప్రయారిటీ మీరు అటువంటి ప్రయారిటైజేషన్ మేము చేసుకునేటట్లు అనుగ్రహించండి సే అందరినీ కాపాడండి సార్ అనాథలను బీదలను పేదలను విధవరాలను కాపాడండి సార్ అనారోగ్యంతో బాధపడే వారిని కూడా కాచి కాపాడండి సే ఏసన రక్షక అందరినీ మీరే కాచి కాపాడి దీనికి ఆస్వాదిస్తారని ఈ కొద్దిగా ఉన్న పండ్లు క్రీస్ చేసినామం పెట్ట పాపని తినయంగా వేడుకొంచిన దేవ ఆమెన్ కృపాడిపి మనందరికీ సదాకాలం తోడైనాక ఆమెన్